శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చేతమైన శ్రీ వేదాంత పంచదశి చిత్రదీప మనబడు ఆరవ ప్రకరణంలో అరవై ఎనిమిది శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాము ఆత్మ విషయంలో అనేక మతవాదులు ఏ విధంగా భ్రాంతిలో పడ్డారు ఎవరివరు ఏ ప్రకారంగా తెలుసుకున్నారు అదంతా క్రమంగా చెప్తూ ఉన్నాడు ఇప్పుడు విజ్ఞానాత్మ వస్తాడు విజ్ఞానం అంటే బుద్ధి బుద్ధి ఏ ఆత్మ అని చెప్పేవారు బుద్ధ భగవాను యొక్క నలుగురు శిష్యులు మాధ్యమికుడు యోగాచారి సౌత్రాంతికులు వైభాషకులు ఈ నలుగురులో యోగాచారి అనేటువంటి వాడు బుద్ధియే ఆత్మా అని చెప్పేవాడు అతనికి విజ్ఞానవాది అంటారు అతడు బుద్ధిని ఆత్మ అని చెప్తున్నాడు ఇరవైవ అంకం చూడండి మనసహ అపి ఆంతరస్య విజ్ఞాన ఆత్మత్వవాదినర్శయతే విజ్ఞానమితి మనసు కంటే కూడా ఆంతరము విజ్ఞానమయ కోసము తదితర ఉపనిషత్తులో చెప్పబడినందువల్ల మరియు విజ్ఞానమే కర్త అని శృతిలో చెప్పబడినందువల్ల విజ్ఞానమే అంటే బుద్ధియే ఆత్మ అని వారి యొక్క మతాన్ని చూపెడుతున్నారు అరవై శ్లోకము విజ్ఞానమాత్మే త్రిపర ఆహు ఎతో విజ్ఞాన మూలత్వం మనసో గమ్యతే స్ఫుటం పరే అంటే వేరే వారు మనస్సు ఆత్మ అని చెప్పినటువంటి ఉపాసకుల కంటే భిన్నులు విజ్ఞానాత్మ వాదులు క్షణిక విజ్ఞానవాదులని కూడా చెప్తారు ఈ యోగాచార్య మతస్థులు క్షణిక విజ్ఞానవాదులు వాళ్ళు చెప్తారు మనసహ విజ్ఞాన మూలత్వం గమ్యతే ఇది స్ఫుటం విజ్ఞాన మూలం విజ్ఞానం అంటే బుద్ధి బుద్ధి కారణం మనసు మనస్సు దాని యొక్క కార్యం మరి కార్యం కంటే కారణమే శ్రేష్టమే ఉంటుంది కాబట్టి కారణ రూప విజ్ఞానమే ఆత్మా అని మనస్సు ఆత్మ చెప్పినటువంటి వారిని ఖండన చేస్తూ విజ్ఞానము ఆత్మ అని చెప్తున్నారు విజ్ఞానము మనసు కంటే అంతరం ఉన్నది అని చెప్పుటకు యుక్తి ఏమిటి అంటే ఇరవై రెండవ అంకములు చెప్పినాడు విజ్ఞాన అంతరత్వ యుక్తిమాహా అని శ్లోకంలో విజ్ఞానమూలత్వం మనస స్ఫుటమని చెప్పినాడు ఇరవై నాలుగవ అంకం విజ్ఞాన మనశ్శబ్దవాచ్య అంతఃకరణ ఏకత్వాత మనోవిజ్ఞానయో కార్యకారణ భావ ఇత్య తమ్ ఉపపాదయుం తయో భేదం తావద్ దర్శయతి మనస్సు విజ్ఞానమూలము అంటే విజ్ఞానం కారణము మనసు కార్యము అని విద్యారాయణ గురుదేవులు అరవై తొమ్మిదవ శ్లోకంలో చెప్తే శంక్రాకారుడు అంటాడు స్వామీజీ పూర్వము పంచీకరణ పద్ధతిని కూడా చెప్పుకుంటూ వచ్చాం సమష్టి సత్వగుణ కార్యము అంతఃకరణము ఆ అంతఃకరణము మనసు బుద్ధి లేదా నాలుగు ప్రకారాలుగా చెప్పబడింది మనసు బుద్ధి చిత్తము అహంకారము అని చిత్తము మనస్సులో అహంకారాన్ని బుద్ధిలో అంతర్భూతం చేసి మనస్సు బుద్ధి అని రెండుగా అని చెప్పబడింది అయితే ఈ మనస్సు బుద్ధి కూడా అంతఃకరణమే వృత్తి చేత రెండుగా చెప్పారు అని అక్కడ చెప్తూ మీరు వచ్చారు ఇక్కడేమో విజ్ఞానము అంటే బుద్ధి కారణం ఉన్నది దాని యొక్క కార్యం ఇక్కడ చెప్తున్నారు ఈ కార్యకరణ భావం ఎక్కడ చెప్పబడలేదే మీరే చెప్తున్నారు ఇక్కడ ఈ రెండిటికి వాస్తవంగా విజ్ఞానము మరియు మనస్సు అనే రెండు భిన్నములు కాదు అంతఃకరణమే వృత్తి భేదం రెండుగా చెప్పబడుతుంది వ్యవహరింపబడుతుంది కానీ అంతఃకరణం ఒకటే కదా మరి ఒకే అంతఃకరణం నందు మరియు బుద్ధి ఈ రెండింటిలో కార్యకరణ భావం మీరు చెప్తున్నారు ఇది ఎట్ల అని ఈ విధంగా శంఖ ఆ కార్యకారణ భావాన్ని చూపెట్టడానికి ఆ రెంట్లో భేదాన్ని మొట్టమొదటి చూపెడుతున్నాడు విజ్ఞాన మనసుల యొక్క భేదాన్ని మొదలు చూపెడుతున్నాడు శ్లోకం అహం వృత్తి వృత్తి ఇత్యంతఃకరణం దిధ విజ్ఞానం సదహం వృత్తి ఇదం వృత్తి భవే అహం వృత్తి మరియు ఇదం వృత్తి భేదం చేత అంతఃకరణము రెండు ప్రకారాలుగా ఉంటుంది అహం వృత్తి ఏదైతే ఉంటుందో అది విజ్ఞానము ఇదం వృత్తి ఏదైతే ఉంటుందో అది మనస్సు రెంట్లో ఇప్పుడు భేదం సిద్ధమైందా లేదా అహం అహం అహం అనేటువంటి ఏదైతే అహం ప్రత్యయానికి విషయం అహం వృత్తి ఏదైతే ఉన్నదో అది విజ్ఞానం వృత్తి బుద్ధి వృత్తి ఇక ఇదం ఏదైతే ఉన్నదో అది మనసు యొక్క వృత్తి అందువల్ల ఈ రెండులో భేదం ఉన్నది మనస్సునకు బుద్ధికి భేదమున్నది అహం వృత్తి చేత తెలియబడుతున్నటువంటిది బుద్ధి ఇదం వృత్తి చేత తెలియబడుతున్నటువంటిది మనస్సు అందుకని మనస్సు బుద్ధులలో భేదముంది అని చూపెట్టాడు తయోహో కార్యకారణ భావ ఇప్పుడు ఆ రెంటిలో కార్యకారణ భావాన్ని చూపెడుతున్నాడు డెబ్బై శ్లోకం అహం ప్రత్యే బీజత్వం ఇదం వృత్తే రీతి స్ఫుటం ఆ విధిత్వానం బాహ్యం తుక్ విజ్ఞానం ఏదైతే ఉన్నదో ఇది అహంప్రత్యము ఉన్నది ఇది వృత్తే బీజత్వం ఇదం వృత్తికి బీజం ఉన్నది అహంప్రత్యయానికి విషయం ఏది బుద్ధి ఇది ఇదం వృత్తికి అంటే మనస్సుకు బీజం ఉన్నది అందుకని ఈ రెండిటిలో బుద్ధికి మరియు మనస్సునకు కార్యకరణ భావం సిద్ధమవుతుంది ఏ విధంగా కార్యకరణ భావం చెప్తారు మీరు అని అంటే తదేవో ఉపవాద ఏతి అని అంటూ అంకంలో చెప్పినాడు అదే విషయాన్ని చెప్తున్నాడు కార్యకరణ భావాన్ని చెప్తున్నాడు శ్లోకం ద్వారా స్వం ఆత్మానం ఓ విధిత్వ బాహ్యం ఉన్నత వ్యక్తి మొట్టమొదలు అహం అని తనను తెలుసుకోకుండా ఎవరు కూడా బాహ్య వస్తువులను తెలుసుకోరు హ్య వస్తువులను ప్రకాశింపజలరు అహం వృత్తి ఉదయ అభావే ఇదం వృత్తి అనుదయాద అనయోహో కార్యకారణ భావ ఇత్య అహం వృత్తి ఉదయించకుండా ఇదం వృత్తి ఉదయించదు అంటే మొట్టమొదల అహం వృత్తి ఉదయిస్తుంది ఆ ఇదం వృత్తి ఉదయిస్తుంది అనుభవంలో ఎట్లా ఉంది చూడండి ఇదం రజతం అయం ఘటహ ఇదం పుస్తకం అన్నాడు అనుకోండి అక్కడ ఇదం వృత్తికి విషయమవుతున్నాయి ఈ పదార్థాలన్ని ఇది ఘటము ఇది పుస్తకము ఇది రజతము అని ఇవన్నీ కూడా ఇదం వృత్తికి విషయమవుతున్నాయి అయితే ఈ వృత్తి ఉదయించుటకు పూర్వము తాను ఉన్నాడా లేదా మొదలు తాను ఉంటేనే కదా ఇది అని తెలుసుకోగలుగుతాడు అంటే మొట్టమొదలు అహం వృత్తి ఉదయించిన తర్వాతనే నేను అనేటువంటి వృత్తి ఉదయించిన తర్వాతనే మిగతా ఇదం ఉదయిస్తాయి అందుకని మొట్టమొదటి అహం వృత్తి ఉదయిస్తుంది ఆ తర్వాతనే ఇదం వృత్తి ఉదయిస్తుంది కాబట్టి మొదలు ఏమున్నది కారణము అహంవృత్తి అది బీజ రూపం అది ఇదం వృత్తికి కారణమున్నది ఇదం వృత్తికి విషయం మనస్సు అహం వృత్తికి విషయం బుద్ధి అందుకని ఇక్కడ బుద్ధి కారణం మరియు మనస్సు కార్యమున్నది అందుకని వీటిలో కార్యకారణ భావం ఉన్నది ఎప్పుడైతే మనస్సు కార్యముగా సిద్ధించిందో అప్పుడు కారణమైనటువంటి బుద్ధియే శ్రేష్టము అని నిర్ధారణ చేయబడుతుంది అందుకు కార్యం కంటే కారణమే సూక్ష్మము వ్యాపకము శ్రేష్టము ఉంటుంది మరి ఏది శ్రేష్ఠము అదే ఆత్మ ఒకటకు యోగ్యం ఉంటుంది అందుకని బుద్ధి ఆత్మ అనే విధంగా చెప్తున్నాడు డెబ్బై రెండో శ్లోకానికి అవతారిక ముప్పై ఒకటో అంకం త్వే అనుభవం ప్రమాణయతి ఈ విజ్ఞానము క్షణికమున్నది అని కూడా మళ్ళీ విజ్ఞానవాదులు చెప్తారు అందుకే క్షణిక విజ్ఞానవాదులు అంటారు వీరికి ఈ విజ్ఞానం అంటే బుద్ధి ఇది క్షణికము అని అనుభవ ప్రమాణాన్ని శ్లోకం క్షణే క్షణే జన్మ నాశ అహం విజ్ఞానం క్షణికం తేన స్వప్రకాశం స్వతోమితే ఏ కారణం వలనైతే అహం వృత్తే హే క్షనే వృత్తి క్షణే క్షణే జన్మనాశ మిత క్షణ క్షణము ఉత్పత్తి వినాశాలు కలుగుతున్నది అని తెలియబడుతుండందువల్ల ఈ బుద్ధి క్షణికమున్నది మరియు స్వప్రకాశం స్వతహ మితేహే ఇది స్వతహ మితేహే స్వతహగా తెలియబడుతుండందువలన ఇది స్వయం ప్రకాశము అంటే ఇతర ఏ ప్రకాశముల చేత గాని ఏ ప్రమాణముల చేత గాని తెలియబడకుండా స్వతహ మితేప్రకాశం స్వయంగా తెలియబడుతుండం ద్వారా అది స్వయం ప్రకాశ రూపం ఉన్నది అని చెప్పినాడు ఈ శ్లోకంలో ఏం చెప్పినట్లయింది బుద్ధి అనేది ఏదైతే స్వీకరించారో క్షణిక విజ్ఞాన యోగాచారి ఈ బుద్ధిని క్షణికము అని చెప్పినాడు మరియు ఈ క్షణికమైనటువంటి బుద్ధి రూప ఆత్మయే స్వయం ప్రకాశము అని కూడా ఈ శ్లోకం ద్వారా విషదపరిచాడు క్షణికత్వం ఉపపాద్య స్వప్రకాశత్వము ఉపపాదయతే స్వప్రకాశమి క్షణ క్షణం ఉత్పత్తి వినాశాలు అవుతున్న ద్వారా ఇది చెప్పి ఆ క్షణిక విజ్ఞాన రూప బుద్ధియే స్వయం ప్రకాశము అని స్వప్రకాశం అని శ్లోకంలో చెప్పినాడు స్వేన ప్రమితిత్వ ఇత్యథ స్వయంగానే అది తెలియబడుతున్నందు స్వయం ప్రకాశము అని చెప్పబడింది డెబ్బై శ్లోకానికి అవతారిక విజ్ఞాన ఆత్మత్వే ఆగమ ప్రమాణం ఇత్యాహ ఈ విజ్ఞాన రూప బుద్ధి ఆత్మ అని ఆగమ ప్రమాణం అంటే శృతి ప్రమాణాన్ని ఇస్తున్నాడు డెబ్బై మూడో శ్లోకం విజ్ఞానమయ కో సంసార ఏ తన్మనాశ సుఖాదిక ఏ తస్మాత్ మనోమయా అన్నో అంతరాత్మ విజ్ఞానమయత్తి రెండు రెండు మరియు విజ్ఞానం యజ్ఞం తనుతే ఇత్యాది వాక్యం విజ్ఞానస్య ఆత్మత్వ ప్రతిపాదకం ఇది భావ తైతరీయ శృతి మరియు అక్కడే తైత్రీయ శృతిలో రెండు ఐదులో విజ్ఞానం యజ్ఞం తనుతే అని కూడా చెప్పింది అంటే ఈ విజ్ఞాన రూప బుద్ధి ఏదైతే ఉందో ఇది విజ్ఞానమ కోసం మనపడుతుంది ఈ విజ్ఞానం యొక్క కోసం మనోమయ కోసం కంటే ఆంతరం ఉన్నందువలన ఇది మనోమయ కోసం కంటే శ్రేష్టం ఉన్నది సూక్ష్మం కాబట్టి ఇది ఆత్మ అని చైతరియ ఉపనిషత్తు ద్వారా విజ్ఞానమయ కోసం ఆత్మ చెప్పబడింది ఇంతే కాకుండా ఈ విజ్ఞాన రూప బుద్ధియే కర్తగా కూడా చెప్పబడింది విజ్ఞానం యజ్ఞం తనుతే ఈ విజ్ఞానం అంటే బుద్ధి యజ్ఞం తనుతే అంటే యజ్ఞం చేస్తుంది అంటే ఇక్కడ కర్తగా చెప్పినట్లు అయింది యజ్ఞం చేసేవాడు యజమాని అతడే ఆత్మ ఎవరు ఆత్మ అంటే బుద్ధి ఆ బుద్ధియే కర్త అని బుద్ధి కర్త మరియు ఆత్మ అని చెప్పుట ఎందు ప్రమాణము చూపెట్టాడు ఇక ఈ కర్త అయినటువంటి విజ్ఞానమే ఈ బుద్ధియే సంసారాన్ని పొందుతుంది సర్వ సంసార ఏత జన్మనాశ సుఖాధిక జన్మము నాశనము సుఖము దుఃఖము కర్తృత్వము భోక్తృత్వము సర్వ సంసారము ఈ బుద్ధికే ఉంది అంటాడు అహం కర్త అహం భక్త అహం బ్రాహ్మణ ఇత్యాది సకల వ్యవహారాలు సంసారమంతా కూడా ఈ బుద్ధికే ఉంది అని ఈ విజ్ఞానమయ కోశమును బుద్ధిని ఆత్మ అని చెప్పేటువంటి క్షణిక విజ్ఞానవాది యోగాచారి మనసును ఆత్మ కాదు అని ఏ విధంగా ఖండన చేశారు ఆ విషయమంతా మనకు శ్రీ పండి పీతాంబర్జీ వారు అరవై ఒకటవ టిపణ చెప్పినాడు నంబర్ రెండు వందల అరవై మన ఆత్మ నహి ఇది ప్రతిజ్ఞ మనస్సు ఆత్మ అవుటకు వీలు కాదు ఎందుకు కరణ్ కయ్యే సాధన్ హోనతే కరణత్వాత్ ఇది సాధనం ఉన్నందు కరణం ఉన్నందులన ఏ విధంగా అంటే వాస్యాది న్యాయ వాస్యాది వత్తు ఏ విధంగా ఒక కట్టెం వద్దును వడ్రంగి వాళ్ళు కార్పెంటర్సు రంపంతో కోస్తారు అయితే ఆ కట్టెను కోయుటకు సాధనం అంటే వాస్యము వాస్యమంటే రంపం రంపంతో కోస్తారు కదా అది సాధనమైంది కట్టెను కోయుటకు అంటే ఒక కర్మ చేయాలంటే దానికి సాధనం ఉంటుంది కదా తప్పకుండా సాధనాలు లేకుండా సాధ్యం పట్టుబడదు కదా అందుకని సాధనం దానికి కరణం అని కూడా అంటారు అయితే ఈ మనసు కూడా కరణస్థానీయం ఉన్నది సాధనముగా ఉన్నది ఏది సాధనం అది కర్త అగుటకు వీలు ఇప్పుడు ఆ కట్టెను కోసేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు కదా ఆ వ్యక్తి రంపమనే పనిముట్టును సాధనమును తీసుకొని ఆ కట్టెను స్తున్నాడు అజే ఆ కట్టెను కోయుట అనేటువంటి ఏదైతే క్రియ ఉన్నదో వ్యాపారం ఉన్నదో దానికి కర్త ఎవరు ఆ కోసేవాడు ఇక కర్మ ఎవరు అంటే విషయం కోయబడేది ఎవరు అంటే కట్టె మరి సాధనం ఎవరు అంటే ఈ రంపం దీనికి కరణం అంటారు అదే విధంగా ఈ మనసు కూడా ప్రతి వ్యాపారం చేయడానికి ప్రతి వ్యవహారం చేయడానికి ప్రతి కర్మ చేయడానికి మనసు సాధనముగా ఉపకరిస్తుంది అందువల్ల ఏది సాధనం ఉంటుందో అది కర్త కావడానికి వీల్లేదు ఏ విధంగా రంపం సాధనం ఉన్నది ఆ రంపరూప సాధన కర్త బాబా ఆ కోసేవాడే రంపమా కాదు రంపము కోసేవాడి కంటే భిన్నంగా ఉంటుంది కోసేవాడు రంపం కంటే భిన్నంగా ఉంటాడు అందుకని ఆ కోవిటకు సాధనమైనటువంటి రంపము కంటే కోసేవాడు ఏ విధంగా భిన్నంగా ఉంటాడో అట్లా మనస్సు సాధనం కాబట్టి ఆ సాధన రూపం మనస్సు ఆత్మ కర్త బుద్ధి భిన్నంగానే ఉంది అని హనుమాన ప్రయోగం చేత మనస్సు సిద్ధి చేశాడు ఏక రెండో యుక్తి చూపెడుతున్నాడు సుశుక్తి ఆదిక విషయ సామాన్య చైతన్ కే సద్భావతే మను హోవేతో చేతనత బి హోవే అవు మను నా హోవేతో నా హోవే ఇసు అన్వయ వ్యతిరేక కే భంగితే మన చేతన్ నహి హైంతో జడు హైతే ఆత్మ నహి అయితే మనస్సును ఆత్మ అని చెప్పేటువంటి వాళ్ళు ఏం చెప్పారు అంటే మనస్సు ఉంటే చేతనత్వం ఉంటది మనసు లేకపోతే చేతనత్వం ఉండదు అని ఈ అన్వయ వ్యతిరేక యుక్తిని చూపెట్టి మనస్సును చేతనమని సిద్ధి చేసి ఆ చేతన రూపం మనస్సు ఆత్మ చెప్పినారు అది ఇక్కడ ఖండింపబడుతుంది ఎందుకనంటే మనసు సుశుక్తులో ఉందా లేదు మరి మనసు ఉన్న చోట చేతనం ఉంటుంది మనస్సు లేని చోట చేతనం ఉండదు అని అంటే మనసు లేదు కాని చేతనం లేదా సామాన్య చేతనం ఉంది కదా మరి మనసు లేకపోతే చేతనం కూడా ఉండదు అనేటువంటి యుక్తి ఇక్కడ భంగమైందా లేదా మనస్సు ఉంటే చేతనం ఉంటుంది మనసు లేకపోతే చేతనం ఉండదు అనేటువంటి అన్వయ్యతరక వ్యక్తి భంగమైపోయింది మరి చేతనము ఉన్నప్పుడు కూడా మనసు లేదు అంటే ఆ మనస్సు జడము అని సిద్ధమైంది అందువల్ల కూడా ఈ మనస్సు ఆత్మ కాదు మూడవ యుక్తి పల్లే మేరా మన అవుకాన్ స్థిర కియా హైసే మన విషయ మమతాకి విషయత కరీ అహం ప్రతీతికి విషయత నీ హై సుడు అన్యత్ర అభూవం నా మనసు అన్యత్ర వెళ్ళింది ఇప్పుడు నా మనస్సు స్థిరపడింది అన్నప్పుడు ఇక్కడ నా మనస్సు అంటున్నాడు కదా మరి నా మనస్సు అన్నప్పుడు అది మమత్వానికి విషయం అవుతున్నందువలన అహం ప్రతీతికి విషయం అవటం లేదు కాబట్టి ఏది అహం ప్రతీతికి విషయం కాదు అది ఆత్మ కాదు అని ఈ యుక్తి చేత కూడా మనస్సు ఆత్మ కాదు అని సిద్ధమవుతుంది యాతే మనకి అస్థిరత అన్యహార ఆత్మ మనతే భిన్న సిద్ధు అవే నా మనస్సు అన్యత్ర వెళ్ళింది నా మనసు ఇప్పుడు స్థిరపడింది అని మనసు యొక్క స్థిరత అస్థిరతను తెలుసుకునేటువంటి తాను వేరే ఉన్నాడు కాబట్టి మనసు తాను కాదు మనసు తనకంటే భిన్నంగానే ఉంది మహత్వానికి విషయం అవుతుంది తనకు దృశ్యంగా ఉన్నది అందువల్ల తెలుసుకునే వాళ్ళ మనస్సు తెలియబడే వ్యక్తి ఉన్నది కాబట్టి దృశ్యం ఉన్నందున తనకంటే భిన్నం అది ఆత్మ కాదు అని సిద్ధమవుతుంది నాలుగవ వ్యక్తి చేతనకే ఆభాస విశిష్ఠు హోనే కరి మనకు భోక్తృత్హే స్వతంత్ర నహే అయితే ఈ మనస్సులో భోక్తృత్వం ఉంది అని మన ఆత్మవాదులు ఏదైతే చెప్పారో ఆ భోక్తృత్వము ఏ విధంగా సంభవించింది మనసులో అంటే చేతనం యొక్క ప్రతిబింబాన్ని గ్రహించిన పిదప చేతనం యొక్క ఆభాస విశిష్టమైన తర్వాత అప్పుడు భోక్తృత్వం వచ్చింది మనస్సుకు కానీ స్వతంత్రంగా దానికి భోక్తృత్వం లేదు యాద భోక్తృతరీభి మనకు ఆత్మత నహియా అందుకని ఈ భోక్తృత్వం అనేటువంటి వ్యక్తి చేత కూడా మనస్సు ఆత్మ కాదు కఠోపనిషత్తులు చెప్పబడింది ఆత్మా శరీరం రథమేవతో బుద్ధి తుసారథ్యం విద్ధి మన ప్రగ్రహం ఏవచ ఇంద్రియాని హయాహు విషయా ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్త్యాహుర్మణేషిణ అని ఆత్మ ఇంద్రియ యుక్తం భోక్త అని చెప్పబడింది ఆత్మ మరియు ఇంద్రియాలు మరియు మనస్సు వీటన్నిటి యొక్క సముదాయంకే భోక్తృత్వం వచ్చింది ఈ విశిష్టము ఏదైతే ఉందో ఇదే భోక్త అనబడుతుంది అంటే మనసులో చైతన్యం యొక్క ఆభాసము ఏదైతే ఉంటుందో ఆభాస విశిష్టమైనటువంటి మనస్సు భోక్త అనబడుతుందే గాని స్వతంత్రంగా అంటే చైతన్యం యొక్క ఆభాసాన్ని గ్రహించకుండా ఈ జడమైనటువంటి మనస్సు భోక్త అవుటకు యోగ్యము కాదు అందువల్ల మరి స్వతంత్రంగా అది ఏమని సిద్ధమైంది జడమని సిద్ధమైంది మరి జడమైంది ఆత్మట్లయితే అని ఈ విధంగా మనసు యొక్క అనాత్మత్వను సిద్ధి ఇక ఐదవ యుక్తి मनुष्य को बंध मोक्ष का कारण मन ही है विषय विषय आसक्त भया जो मन सो बंध अर्थ है और निर्विषय कही विषय वासना रहित भया जो मन सो मुक्ति अर्थ है ये श्रुति मनु को ज्ञान प्राप्ति द्वारा मन के बाध करी मोक्ष हेतुता और विषय वासना करे मोक्ष साधन के प्रतिबंध द्वारा अध्यास के सद्भाव करी హేతుత కహతి హి ఆత్మరూపత కహతి నహి మన ఏ మనుషానా కారణం బంధ మోక్ష మందయ విషయాక్తి అయి నిర్విషయం స్మృతం అని అనేక ఉపనిషత్తుల్లో ఈ శ్లోకం ఉంది మరి స్మృతుల్లో కూడా విష్ణు పురాణము మరి మను స్మృతి ఇత్యాది స్మృతుల్లో కూడా ఈ శ్లోకము వినబడుతుంది మనసే మనుషులకు బంధములకు కారణం ఉన్నది మరియు మోక్షమునకు కూడా కారణం ఉన్నది బంధాయ విషయాసక్తం కారణం బంధమునకు విషయాసక్తమైన మనస్సు కారణం మరియు నిర్విష వాసన రహితమైనటువంటి మనస్సు మోక్షానికి కారణం ఉన్నది విధంగా ఒక తాళమునకు తాళము చెవి ఉంటది కదా అది ఎడమవైపుకు తింపితే ఆ తాళము పడుతుంది లాక్ కుడివైపుకు తింపితే తాళము తెరుచుకుంటుంది తీయబడుతుంది అంటే ఒకటే ఆ తాళం చెవి ఆ కీ ఇటేస్తే పడుతుంది తాళము అటేస్తే తెరుచుకుంటుంది అట్లా ఒకటే మనస్సు విషయోన్ముఖమైతే బంధానికి కారణమైతుంది మరియు విషయ విముఖమైతే నిర్వాసన మనస్సు అయితే వసన రహిత మనస్సు అయితే మోక్షానికి కారణమవుతుంది అనే ఈ విధంగా శృతి చెప్తున్నందువలన జ్ఞాన ప్రాప్తి ద్వారా మనస్సును బాధించి మోక్షమునకు హేతుగా చెప్పబడింది ఇప్పుడు జ్ఞానం కలిగిన తర్వాత మనస్సు అనేది విద్యమానం ఉంటుందా బాబా ఇప్పుడు జ్ఞానం కలిగిన తర్వాత ఆత్మ ఉంటుందా ఉండదా ఉంటుంది కాని మనసు ఉంటుందా ఉండదు బాధింపబడుతుంది ఒక మనస్సు ఏమిటి మొత్తం దేహాది సంఘాతం అంతా మొత్తం ప్రపంచమే బాధింపబడుతుంది మనస్సు ఉండనే ఉండదు జ్ఞానకాలంలో మరి ఎప్పుడైతే జ్ఞానకాలంలో మనస్సు లేదో బంధకాలంలో ఉన్నదో అది వ్యభిచారి కదా మరి ఏది విభిచారం ఉంటుందో అది ఆత్మట్లయితే చెప్పండి మరి మనస్సే బంధానికి కారణం మోక్షానికి కారణం చెప్పినటువంటి శృతి యొక్క ఏమిటి అంటే జ్ఞాన ప్రాప్తి ద్వారా మనసు బాధింపబడి మోక్షానికి హేతు అవుతుంది మరి విషయ వాసన చేత మోక్ష సాధనానికి ప్రతిబంధకం అధ్యాస సద్భావం చేత బంధానికి కారణం అవుతుంది అందుకని మనస్సు చెప్పే తాత్పర్యం లేదు అయితే ఏ మనకి ఆత్మతామే ప్రమాణి హే అందుకని మన ఏ మనుషానం కారణం బంధ మోక్ష అనేటువంటి శృతి మనస్సును ఆత్మ అని చెప్పేటువంటి తాత్పర్యం గలది కాదు మనస్సు ఆత్మాని చెప్పుడేందు ప్రమాణము కాదు కింటూ బంధికే సాధనతే నివృత్తి అవురు మోక్షకే సాధనతే ప్రవృత్తికి బోధకు ఏ శృతి హే మరి శృతి యొక్క తాత్పర్యం ఎక్కడుంది అంటే బంధానికి సాధనం ఉండడం జీవుడు ఈ మనస్సుతో తాదాత్మ్యాన్ని పొందకుండా నివృత్తి కావాలి మరి మోక్షానికి సాధనమున ద్వారా మనస్సును సాధనముగా స్వీకరించి మోక్ష సాధనాల ఎందు కావాలి అని చెప్పుట అక్కడ మన ఏమో మనుషానామని చెప్పడం జరిగిందే కాని మనసు ఆత్మని చెప్పేటువంటి తాత్పర్యం లేదు ఇక ఆరవ యుక్తి శృతి విషయ్ మనోమయకు ఆత్మత కహి హిస్కా నిరాకరణ్ మనకి ఆత్మత అసంగత అయితే తైత్రీ శృతి ప్రాణమయ కోసం కంటే ఆంతరము మనోమయ కోసం ఉన్నందులన ఈ మనస్సే ఆత్మ అని శృతిలో చెప్పబడింది కదా అందువల్ల మనస్సే ఆత్మ అని ఏదైతే ప్రమాణం ఇచ్చారో ఆ ప్రమాణం యొక్క తాత్పర్యము ఆత్మ అని చెప్పుట లేదు అని అంటూ ఐదు వందల అరవయవ అంటే ఇంతకు ముందుకే మనం చదువుకున్నటువంటి నిన్న మనం చెప్పుకున్నటువంటి అరవయవ టిప్పంలో ఈ మనస్సు ఆత్మ కాదు దాని తాత్పర్యం వేరే ఉంది అని ఏమిటి తాత్పర్యం అంటే చూల న్యాయం చేత అధిష్టాన ప్రత్యేక పరమాత్మనే చెప్పుట తాత్పర్యం గలది ఉంది అట్లా ఏదేది దేహాత్మ ప్రాణాత్మ ఇంద్రియాత్మ మనో ఆత్మ విజ్ఞానాత్మ ఆనందమయ కోసం ఆత్మ అని ఏదైతే కోశాలు చెప్పినవి ఉన్నాయో వాటి యొక్క ఆత్మత్వ కథనము ఏదైతే అది ఆత్మ అని చెప్పుటేందుకు కాదు మరేమనగా బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అని చెప్పబడిన ప్రకారంగా అధిష్టానము ఆధారమైనటువంటి బ్రహ్మమే ఈ ప్రత్యేకాత్మ ఈ ప్రత్యేకాత్మయే బ్రహ్మము అంటే ఈ ప్రత్యేక పరమాత్మను బోధించుట ఎందే ఈ కోశాల యొక్క తాత్పర్యం ఉంది కాని కోశాలే ఆత్మ అని చెప్పుడే ఎందుకు తాత్పర్యం లేదు అని నిన్ననే మనం చెప్పుకున్నాము ఐదు వందల అందుకని మనోమయ కోసం ఆత్మ కాదు ఇసు రీతి మనకి ఆత్మత అసంగత ఈ రీతి చేత మనస్సు ఆత్మ అని చెప్పుటకు యుక్తం కాదు అసంగతము అని చెప్పినాడు విధంగా మనస్సును ఆత్మ కాదు అని విజ్ఞాన ఆత్మవాది క్షణిక విజ్ఞానవాది నిరాకరణ చేసినాడు ఆ తర్వాత బుద్ధుని యొక్క అనుయాయుడు అయినటువంటి వాడే మాధ్యమికుడు శూన్యవాది అంటారు ఆయనే విజ్ఞానాత్మ ఖండన చేస్తూ శూన్యవాదాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నాడు శ్లోకం ద్వారా మొదల అవతారిక చూడండి బౌద్ధ అవాంతర భేదూన్యవాది మతం దర్శయతి బౌద్ధుల్లో అవంతర భేదం అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా శూన్యవాది అంటే మాధ్యమికుడు యోగాచారి సౌత్రాంతికులు వైభాషకులు ఈ ఉన్నారు కదా వాటిలో అవాంతర భేదం మాధ్యమికులు అని శూన్యవాది అని అతని మతాన్ని చెప్తూ ఉన్నాడు శ్లోకం డెబ్బై నాలుగు విజ్ఞానం క్షణికమణాత్మ విద్యుద్రణి అన్యస్య అనుపలబ్దత్వాత్ శూన్యం మాధ్యమిక అజగు విద్యుద్మేషవత్ విద్యుత్ అంటే మెరుపు అబ్రమ అంటే మేఘము నిమేషము అంటే మనం కన్నులు మూసి తెరుస్తూ ఉంటాం కదా వాటికి నిమేషములు అంటారు క్షణం వెంటనే తెరుస్తాం అట్లా అబ్రము అంటే మేఘము అది స్థిరంగా ఉండదు కదా ఇట్లా వస్తుంది అట్లా వెళ్ళిపోతూ ఉంటది మరి విద్యుత్ ఆ మేఘాల్లో వర్షాకాలంలో ఏదైతే మెరుపు కనపడుతుందో అది ఎంతసేపు ఉంటుందండి ఇట్లా క్షణకాలం ఇట్లా చక్కన ఇట్లా మెరుస్తుంది అంటే ఈ దృష్టాంతాల్లో ఏది కూడా స్థిరమైనది కాదు మెరుపు స్థిరమైంది కాదు అభ్రము అంటే మేఘము స్థిరమైంది కాదు మరి నిమేషము క్షణకాలం ఇట్లా మూసి తెరుస్తూ ఇవి ఏవి కూడా స్థిరములు కావు అట్లే విజ్ఞానం కూడా స్థిరము కాదు పైగా ఆ క్షణిక విజ్ఞానవాదులే స్వయంగా చెప్తారు అది క్షణికము అని ఇది స్థిరం ఎట్లయితే చెప్పండి అందువల్ల ఏది స్థిరం అది ఆత్మ ఉంటుంది ఇట్లా కనపడి మాయమయ్యేది అనిత్యమైనది క్షణికమైంది ఆత్మ చెప్పండి మరి మీరేం చెప్తారయ్యా అని మాధ్యమికులను ఒకవేళ మనం అడిగితే వాల్ వాళ్ళంటారు అన్యస్య అనుపలబ్ధత్వాత్ విజ్ఞానం కంటే భిన్నంగా వేరే ఆత్మ ఉపలబ్ది అయితే లేదు తెలియబడతలేదు ఉపలబ్ది అంటే జ్ఞానం విజ్ఞానమయ్యే కోశం కంటే లేదా క్షణిక విజ్ఞాన రూప బుద్ధి కంటే అన్యమైనటువంటి ఆత్మ అంటూ ఏది కూడా తెలియబడలేదు కాబట్టి అంటే ఏమీ లేదు శూన్యమే ఆత్మ అని శూన్యవాదులు మాధ్యమికులు అయితే శూన్యమే ఆత్మ అని కదా ఈ విషయంలో ఏదైనా ప్రమాణం ఇస్తారా అని ఒకవేళ సిద్ధాంతి అడిగితే అవును ప్రమాణం ఇస్తాం లో ఉంది శూన్యమే ఆత్మ అని చెప్పినటువంటి ప్రమాణం ఉంది చెప్తాను విను అంటాడు తుతి మహా ఈ విషయంలో శృతిని ప్రమాణంగా ఇస్తున్నాడు డెబ్బై ఐదో శ్లోకం అస దేవేదమివ శృతం త్ఞాన జ్ఞేయాత్మకం సర్వం జగద్భ్రాంతి ప్రకల్పితం చందగి శృతి ఆరు డాసు రెండు డ్యాస్ ఒకటి అసదేవ ఏదం అగ్ర ఆసీత్ అని అంటూ శృతి ప్రమాణం ఉన్నది ఏదం అంటే సృష్టి ఉత్పత్తి కంటే పూర్వము అసద్వా అసత్తే ఉన్నది అంటే శూన్యం ఉన్నది అని శృతి ప్రమాణం ఉన్నది అందుకని శూన్యమే ఆత్మ అని ప్రమాణమిచ్చి చెప్తున్నారు అంత శూన్యమే అంటే ఏమీ లేదంటే మరి దేహాదిక ప్రపంచము మనకు ఎట్లా కనపడుతుంది చెప్పు అని అంటే అంత భ్రాంతి ఇదంతా కల్పితము వాస్తవం కాదు ఇది అంటాడు జ్ఞాన జ్ఞేయాత్మకం సర్వం జ్ఞాత జ్ఞానము జ్ఞేయము కర్త కర్మ క్రియ ఈ తృప్తి చేత వ్యవహారాలు ఏవైతే జరుగుతున్నావో ఇదంతా భ్రాంతి కల్పితము ఇది వాస్తవం కాదు ఏ విధంగా అంటే రజ్జు సర్ప దృష్టి అంత వల్లే రజ్జు సర్పం ఉన్నదా లేదు లేకున్నా గానీ భ్రాంతి చేత కనపడుతుందా లేదా అట్లా ఈ జగత్ కూడా భ్రాంతి చేత కనపడుతుంది అందుకని శూన్యమే ఆత్మ అని శూన్యాత్మ వాదులు చెప్తున్నారు అప్పుడు సిద్ధాంతి వచ్చి శూన్యవాదాన్ని ఖండన చేస్తాడు అది తర్వాత తెలుసుకుందాము ఇప్పుడు ఈ మాధ్యమికులైనటువంటి శూన్యవాదులు విజ్ఞానాత్మ ఏ విధంగా ఖండన చేశారు ఆ ప్రకారాన్ని అరవై మూడవ ద్వారా శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు సవిస్తరంగా చెప్తూ ఉన్నాడు అరవై మూడవ టిపణం చూడండి క్షణిక విజ్ఞానవాది యోగాచారి కే అనుసారి బుద్ధికు ఆత్మ మానేహ్ క్షణిక విజ్ఞానవాది ఎవరని చెప్పుకున్నాము బుద్ధుని శిష్యుడైనటువంటి యోగాచారి ఆయన ఏమంటాడు బుద్ధికే ఆత్మ అంటాడు తినుక ఏ ఆశయ హ ఆశయము అతని అభిప్రాయము ఈ విధంగా ఉంది అంటాడు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 మనకు కనపడుతుంది భ్రాంతి చేత కానీ బుద్ధే సకల పదార్థాల రూపంలో బుద్ధి ఉన్నది నువ్వు ఏ పదార్థాన్ని కల్పన చేస్తే ఆ పదార్థ ఆకారంగా అవుతుంది కాని పదార్థం అంటూ వేరే లేదు ఈ విధంగా యోగాచార్య చెప్తాడు సో విజ్ఞాన్ ఆ బుద్ధి ఆ విజ్ఞానము బిజిలి బాధల్ నిమేషకే న్యాయ క్షణ క్షణమే ఉత్పత్తి నాశకు పాడ క్షణికం ఉన్నది ఏ విధంగా ఉన్నదంటావు క్షణికమని అంటే అంటే వర్షాకాలంలో మేఘం నందు ఏదైతే మెరుపు కనపడుతుందో దానివల్ల మరియు బాధల్ అంటే మేఘం ఇట్లా క్షణకాలం ఇట్లా కనపడి అట్లా మళ్ళీ వెళ్ళిపోతుంది మరియు నిమేష్ కండ్ల యొక్క మూసి తెరచట అనేటువంటి నిమేష క్రియ ఉన్నదో అది ఎంతసేపు క్షణకాలం అట్లా మూస్తావు తెరుస్తావు అదే విధంగా క్షణ ఉత్పత్తి నాశకు పాతే క్షణ్ క్షణ క్షణంలో ఈ బుద్ధి ఉత్పత్తి అవుతుంది నాశనం అవుతుంది ఉత్పత్తి అవుతుంది నాశనం అవుతుంది అంటే ఉత్పత్తి అవుతుంది నాశనం అవుతుంది అంటే ఎట్ల బ్రాంచ్ లో పడకండి ఏ బుద్ధి నాశనం అదే బుద్ధి మళ్ళా ఉత్పన్నం కాదు దాని సజాతీయం ఉత్పన్నం వేరే ఉత్పన్నం అయితది విధంగా దీపశిఖ వల్లే మొదట మనం ముట్టిచ్చినప్పటి దీపశిఖ నష్టమై దానికి సజాతీయమైనటువంటి దానికి సదృశ్యమైనటువంటి రెండవ దీపశిఖను ఉత్పన్నం చేసి అది నష్టమైపోయింది అదే ప్రకారంగా రెండవది నష్టమవుతూ అవుతూ మూడవ దాన్ని ఉత్పన్నం చేసి వెళుతూ ఉంది ఈ విధంగా నదీ ప్రవాహం వలే దీపశిఖ వలె ప్రవాహ రూపంలో ఈ బుద్ధి కొనసాగుతూ ఉంటుంది ఇదే క్షణిక విజ్ఞానము అంటారు అత్యక్ష క్షణికే ఆరు అప్నా ప్రకాశకు జ్ఞాన రూపం హే అయితే స్వప్రకాశహే ఈ బుద్ధి స్వయంగా తనకు తాను ప్రకాశించుకుంటుంది మరియు ఇతరమును కూడా ప్రకాశిస్తుంది అందువల్ల స్వయం ప్రకాశం అని కూడా యోగాచారి చెప్తారు ఇప్పుడు ఆ విజ్ఞానవాదాన్ని సవిస్తరంగా చెప్తూ ఉన్నాడు పండిత్ పీతాంబర్జీ పహలే విజ్ఞానికే తులి ఔర విజ్ఞానికే ఉత్పత్తికే భయే ప్రథమ విజ్ఞానక నా సోవేహే మొదటి విజ్ఞానం మొదటి బుద్ధి దానికి తుల్యం దానికి సదృశ్యమైనటువంటి దానికి సమానమైనటువంటి రెండవ బుద్ధిని ఉత్పన్నం చేస్తూ మొదటి బుద్ధి నష్టమైపోతుంది అవరు తీసరే విజ్ఞానికి ఉత్పత్తి పోయే దూసరే విజ్ఞానిక నష్టపోయే ఇక మూడో విజ్ఞానం ఉత్పన్నమైతే రెండో విజ్ఞానం నష్టమైపోతుంది నాలుగవదాని ఉత్పన్నం చేసి మూడవదాని నష్టమైతుంది ఇట్లా ఉత్తరోత్తర విజ్ఞానమును పూర్వ పూర్వ విజ్ఞానము ఉత్పన్నం చేసి నష్టమైపోతుంది ఈ విధంగా ప్రవాహ రూపంలో విజ్ఞానం యొక్క సంతానం ప్రవాహం కొనసాగుతూ ఉంటుంది ఇసు రీతి సే దీపజ్యోతి అవరు ప్రవాహకే ప్రవాహకేనాయి విజ్ఞానికి ధారా బని రహిహాయి దీపశిక వల్లే నది ప్రవాహం వల్ల ఈ విజ్ఞానం యొక్క సంతానము లేదా ధార కొనసాగుతూ ఉంటుంది అయితే ఈ ధార కూడా రెండు ప్రకారాలుగా ఉంటుంది చెప్తున్నాడు ఆలయ విజ్ఞాన ధార ప్రవృతి విజ్ఞాన ధారాకే భేదిత్య విజ్ఞానికి ధార దోబాంతికి హై ఆలయ విజ్ఞాన ధార మరియు ప్రవృత్తి విజ్ఞాన ధార అని ఈ విజ్ఞానం యొక్క సంతానము విజ్ఞానం యొక్క ప్రవాహము విజ్ఞానం యొక్క ధార రెండు ప్రకారాలుగా ఉంటుంది అందులో ఆలయ విజ్ఞానం అంటే దేనికంటారు ప్రవృతి విజ్ఞానం అంటే దేనికంటారు అహం అహం ఇస్ ఆకారు వాలి ఆలయ విజ్ఞాన ధారా హో బుద్ధి రూపే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 అసలు బుద్ధికే ఆత్మ అని అన్నాడు కదా అసలైన బుద్ధి ఇది ఆలయ విజ్ఞానము అని చెప్పబడినటువంటి బుద్ధియే ఆత్మ అని చెప్తాడు సో బుద్ధి రూప హే ఏ ఘట్ ఏ దేహ హే ఇసు ఇదమాకార ప్రవృతి విజ్ఞాన ధార హో బాహ్య పదార్థ రూపే ఇక ఇది ఘటము ఇది పటము ఇది పాశానము అని అంటూ మనం ఇక్కడ ఇది ఇది ఇది అనేటువంటి ఇకు ఏది విషయం అవుతుందో ఈ ఇదమాకార వృత్తి ఏదైతే ఉన్నదో అది మనస్సు అది ప్రవృత్తి విజ్ఞాన ధార అని పడుతుంది ఆలయ విజ్ఞాన ధార ఓవెహే పీచే ప్రవృత్తి విజ్ఞాన ధార ఓవెహే మొదలు అహం రూప ఆలయ విజ్ఞాన ధార ఉంటుంది ఆ తర్వాత ఇదమాకార వృత్తి రూప మనస్సు ఏదైతే ఉందో విజ్ఞాన ధార ఉంటుంది ప్రథం ఆలయ విజ్ఞాన ధార ఓవే పీచే ప్రవృతి విజ్ఞాన ధార ఓవే హలయ విజ్ఞాన ధార రూపు బుద్ధికి ప్రవృతి విజ్ఞాన ధార అందువల్ల ఆలయ విజ్ఞాన ధార కారణమున్నది ప్రవృత్తి విజ్ఞాన ధార ఈ విధంగా కార్యకారణ భావం సిద్ధమవుతుంది సో ఆలయ విజ్ఞాన ధార బుద్ధి హి ఆత్మహే అయితే ఈ ప్రవృతి విజ్ఞాన ధార ఆలయ విజ్ఞాన ధార అని అంటూ విజ్ఞానం రెండు ప్రకారాలుగా చెప్పాడు కదా అందులో ఆలయ విజ్ఞాన ధార ఏదైతే ఉందో అహం అహం అంటూ అదే ఆత్మహే తామే ప్రవృతి విజ్ఞాన ధార రూపం మన ఆధికే బాధకు చింతన కరికే ఏక రస క్షణిక విజ్ఞాన ధారాకి స్థితి మోక్ష హే ఇక ఈ ప్రవృతి విజ్ఞాన ధార రూప మనాదులు ఉన్నాయో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 ఇప్పుడు శూన్యవారి ఖండిన చేస్తాడు హరి ఓం సహనా సహనౌన సహ వీర్వాహ తేజస్వి నవధితమస్తు మా విద్విషావహై ఓ శా తిష్